లింగని రంగరంగయ్య అని మకర అంకేడీలో ఇది లింగని రంగరంగయ్యని రంగరంగయ్యని లింగనంటే శివుడు రంగనంటే విష్ణు లింగని రంగరంగ అంటారా లింగు లింగు మంటే సమస్య తీసుకొచ్చావు అసలు ఇది స్వత ఎక్కడ అరువు ఇది సమస్య కాదు దీన్ని పూరించాల్సిన సమస్య లేదు ఎవరు పట్టలున్నారా రంగని సేవ చేయుడు వారాంగణే వదలందున జిక్క సరోహాక్షి శ్రీరంగని రూపమేయను చుభ్రాంతి వహించి చలించి ముదరాలింగని ముదరాలింగని రంగరంగయని లీనమయం మకరాక కే